తెలపడటం నల్లబడటం ఇది రంగేసుకుంటే వచ్చే వ్యవహారం ఇది దీనివల్ల ఏం పని జరగదు అర్థమైందండి కాబట్టి మనం సాధ్యమైనంత వరకు ఏం చేయాలి తలపులు పండించే ప్రయత్నం చేయాలి అప్పుడే జిజ్ఞాసువు జ్ఞానిగా మారుతాడు లేకపోతే ఈ జిజ్ఞాసు ఎప్పటికీ జిజ్ఞాసువుగానే ఉండిపోతాడు ఈ జిజ్ఞాసువు యొక్క సహజ లక్షణం అతృప్తికరస్య వీటిగా సంతృప్తి ఈ జిజ్ఞాసువుకి ఎప్పుడు ఏముంటుందండి ఇంకా ఏదో తెలుసుకోలేదు ఇంకా ఏదో పొందలేదు ఈ జిజ్ఞాసువుకి ప్రాథమిక లక్షణం అనమాట అదే జ్ఞాని యొక్క ప్రాథమిక లక్షణం ఏమిటి సచిదానంద నిత్య నిర్మలతాత్మన ఇది జ్ఞాని లక్షణం జిజ్ఞాసువు లక్షణం ఏమిటి అతృప్తికరస్యా వాడు ప్రపంచంలో ఉన్న ఆహార పదార్థాలన్నీ తింటాడు ఫుడ్ వరల్డ్ అంటే వాడే అయినా సరే ఏమండి ఫలానా పంజాబీ హోటల్లో మీరు ఎప్పుడైనా తిన్నారండి అయ్యో తినలేదండి ఈ ఊళ్ళో ఇంకా నేను అన్ని హోటల్ చూస్తే కానీ ఆ హోటల్ సంగతి ఇంకా చూడలేదండి రేపు చూస్తానండి దాని సంగతి ఏమైంది ఇప్పుడు అతృప్తి కరస్యా ఏమండి ఫలానా పుస్తకంలో ఫలానా శాస్త్రంలో ఇలా చెప్పారు మీకు తెలుసా అతృప్తి కరస్యా అదేమిటోనండి ఆ పుస్తకం నా దృష్టికి రాలేదండి చాలా చదివాను గాని అది కూడా చదివి చూస్తాను మరి ఇప్పుడు ఏమైంది ఏమండి మీరు ఆ పుస్తకం చదివారు దానికి భాష్యం ఫలా రాసాడు కదండి ఆ భాష్యం చదివారు మీరు ఇది అతృప్తి ఈ జన్మ ఎప్పటికీ ఈ శాస్త్ర అరణ్యం ఎప్పటికీ ఆ ఫుడ్ వరల్డ్ ఎప్పటికవ్వదు ఈ శాస్త్ర అరణ్యం ఎప్పటికవ్వదు ఇది ఎన్ని చదివినా ఇంకా మిగిలిపోతూనే ఉంటాయి లైబ్రరీలో ఇంకా పుస్తకాలు ఎప్పుడూ మిగిలిపోతూనే ఉంటాయి కొత్త వచ్చి చేరిపోతూనే ఉంటాయి ఇలాగా జిజ్ఞాసు వీడి జీవితం అంతా ఎప్పుడు వింటే కాంచీపురం వెళ్ళాడు కంచి మహాపెరియవ మహానుభావుడు వారి దర్శనానికి వెళ్ళాడు ఆ కంచి కామాక్షి దర్శనం అయింది అయ్యవారి దర్శనం అయింది మఠానికి వెళ్ళాడు స్వామివారి దర్శనం అయింది ఆశీస్సులు అయినాయి అన్నీ అయిపోయినాయి వాట్ నెక్స్ట్ అన్నాం ఏం లేదండి సిల్క్ చీర కొనుక్కోపోతే కంచిపురం కాంచీపురం వచ్చిన తర్వాత సిల్క్ చీర కొనుక్కోపోతే తప్పు కదండి ఆ పని కూడా పూర్తి చేసుకుని వెళ్ళిపోదామంటే అన్నారు ఇప్పుడు ఈ మహాబెర్యవ దర్శనం ఏమైనా అంటే అర్థం ఏంటి సిల్క్ చీర కొంటే ఏమైనా జ్ఞానం పోయిందా నాకు అంటే పని ఫలితం చేత జ్ఞానం ప్రభావితం ఎప్పటికీ కాదు కానీ జ్ఞానం ఎలా ఉండాలో అలా ఉండాలి అంటే అర్థం ఏంటి అఖండైకరసన్మాత్ర బ్రహ్మాహమస్మి నిర్విశేషన్మాత్ర బ్రహ్మాహమస్మి కేవల చిన్మాత్ర బ్రహ్మాహమస్మి కేవల సన్మాత్ర బ్రహ్మాహమస్మి అర్థమైందండి వెళ్ళారు కాంజీవరం సిల్క్స్ ఓహో పదంతస్తుల మేడ పొద్దున వెళితే రాత్రి దాకా బయటికి ఈ కేవల చిన్మాత్ర బ్రహ్మా అహమస్మి బయట కూర్చున్నాడు ఎందుకని వీడికి లోపల వాటితో పని వీళ్ళెంతకి రారు ఈ పోయి ఈ లోపలికి వెళ్ళిన వాడు ఏమిట్రా వీడి గోల దానికి రంగు బాగుందండి దీనికి చిత్రం బాగుందండి దానికి అది బాగుందండి దీనికి ఈ గోలతో వాడు నిన్ను ముప్ప పెట్టి ఓ లక్ష రూపాయల చీరలు ఇచ్చి వాడు సరే తీరిపోయిందా అని అడిగా బయట కూర్చున్న వాడు ఏమడిగాడు ఇప్పుడు తీరిపోయిందా అని అడిగా తీరిపోయిందంటే అర్థం ఏంటి వీడివాడికి రుణం ఉన్నాడు వాడు వీడికి రుణం ఉన్నాడు వీడు వాడికి ఇవ్వవలసింది ఇచ్చాడు వాడు వీడికి ఇవ్వవలసింది ఇచ్చాడు ఇచ్చారు పుచ్చుకున్నారు ఇది తీరిపోవడం అంటే అర్థం సరే వీడు ఏమడిగాడు ప్రశ్న తీరిపోయిందా అన్నాడు ఆ బోళ్లు కొనేసామండి ఎంత ఆనందం మొహం వెలిగిపోతూ ఉంటుంది ఎందుకని రుణం తీరిపోలే రుణం తీరిపోయినప్పుడు చూడండి ఎంత ఆనందం వస్తుందో ఈ ఇచ్చి నేను అందరిలో గమనిస్తూ ఉంటాను మంగళగౌరి వ్రతం మొన్నే పూర్తి చేసి ఉంటారు కూడా నేనే మంగళగౌరిని ఇచ్చి ఆవిడ వెలిగిపోతూ ఉంటుంది పుచ్చుకునే ఆవిడ కూడా వెలిగిపోతూ ఉంటుంది ఎందుకని ఆవిడలో ఆ మంగళగౌరి ప్రకాశిస్తా రుణం తీరిపోయినప్పుడు మానవుడు బంధ విముక్తుడు అయిపోతాడనమాట అప్పుడు జ్ఞానం సహజంగా ప్రకాశిస్తుంది కాసేపు తర్వాత ఇక విచారణ మొదలు కాంచీపురం సిల్క్ కంటే కాశ్మీర్ సిల్క్ బాగుంటుందండి ఈసారి జమ్మూ కాశ్మీర్ వెళ్దాం అయిపోయి అతృప్తికరస్యా ఇంతే వీడు జీవితం అంతా ఇంతే అతృప్తికరస్యా వీడు బయట కూర్చున్న బ్రహ్మాహమస్మి ఏమయ్యాడు బాబు మళ్ళా మొదలెట్టాడు రా బాబు కాంచీపురం ఎక్కడ కాశ్మీర్ ఎక్కడ ఇది మూలం ఉంది అది ఆ ఉంది ఇది ఎప్పటికైనా తేలుతుందా ఏదు అర్థమైందండి ఇట్లా ఎక్కడో మానవుడు నిర్విశేష చిన్మాత్ర బ్రహ్మాహమస్మిగా ఉండవలసినటువంటి వాడు జగత్తనే విశేషముల చుట్టూ తిరగడం వలన ఈ గొడవ అంతా వచ్చేసి జాగ్రత్తగా విరమించాలి విరమించాలంటే ఏం కావాలి వైరాగ్యం కావాలి విరమించాలంటే ఏం కావాలి వైరాగ్యం కావాలి నువ్వు నుంచి విరమించాలి అసంతృప్తి తృప్తి అన్న ద్వైధీభావం నుంచి విరమించాలి ఆఖరికి జ్ఞానం నుంచి కూడా విరమించాలి కట్ట కడపడికి పర నిర్ణయం అవ్వాలి అంటే పరాత్పర నిర్ణయం అవ్వాలంటే జ్ఞానం నుంచి కూడా విరమించాలి మరి విరమణ చేయాలంటే ఏం కావాలి